ఒకప్పుడు సూర్యుడు అస్తమించే సమయంలో అలా కనపడతాడు కదా సూర్యుడు అక్కడ ఎరుపు రంగు ఉంటుంది సంధ్య సంధ్యారాగము అనే పేరు ఉన్నారా ఎప్పుడైనా అంటే సంధ్యా సమయంలో ఉండే ఎరుపు రంగు అని అయితే ఇప్పుడు ఆకాశానికి ఎరుపు రంగు అంటుకుంటుందా అంటుకోదు ఆకాశం నీలంగా ఉంటుందా ఉన్నట్లు కనబడుతుందా ఉన్నట్లు కనబడుతుంది నీలంగా ఉండదు ఆకాశం ఉడితే నీలంగా ఉన్నట్లు కనపడుతుంది ఎందుకంటే సూర్యకాంతిని అట్మాస్ఫియర్లో ఉండేటువంటి యాటమ్ మాలిక్యూల్స్ నైట్రోజనో ఆక్సిజనో మొదలైన మాలిక్యూల్స్ స్కాటర్ చేస్తాయి దీని ప్రిన్సిపల్ కాదు స్కాటరింగ్ అండ్ రామన్ ఎఫెక్ట్ అంటారు ఆ స్కాటరింగ్లో బ్లూ లైట్ జనరేట్ అవుతుంది అది మనకి బ్లూగా ఉన్నట్టు కనపడుతుంది సముద్రం కూడా అది వాస్తవానికి ఆకాశానికి నీలి వర్ణము లేదు ఏ రంగు లేదు అదేవిధంగా పరమాత్మ ఆత్మ చైతన్యం అత్యంత సూక్ష్మమైనది అంటే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉంటుంది సర్వము దాని మీదే తెలుస్తూ ఉంటాయి అంత సూక్ష్మమైనది తెలివి తెలివి అదే చైతన్యము అది అత్యంత సూక్ష్మమైనది అంచేతనే సర్వవ్యాపకమై ఉన్నది ఆకాశము వలే దేని చేతను కూడా లేపమును పొందదు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మీకు దృష్టాంతం ఎలా ఉండాలంటే చాలా ఎన్ఫెటిక్గా ఉండాలి దృష్టాంతం ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు ఒక నేరగాడు కరడుగట్టిన నేరగాడు ఉంటాడు వాడేందు ఆత్మ పరమాత్మ చైతన్యం ఉంటుంది ఒక మహాపుణ్యాత్ముడు ఉంటాడు ఆయన ఎందు కూడా ఈ ఆత్మ చైతన్యం ఉంటుంది ఇప్పుడు ఇక్కడున్న ఆత్మ చైతన్యము అపవిత్రము అక్కడున్న ఆత్మ చైతన్యము పవిత్రము అని చెప్పడానికి అవకాశం ఉందా లేదు చూడండి పవిత్రము గంగాజలం పైన ఉన్న ఆకాశము పవిత్రమవుతుందా అవదు ఆకాశం పవిత్రమైతే నీ సొమ్మేం పోయింది గంగాజలం మీద ఉన్న ఆకాశం పవిత్రమైందని ఒప్పుకుంటే కళ్ళు కాంపౌండ్లో ఉన్న ఆకాశం అపవిత్రమైందనే ఒప్పుకోవాల్సి వస్తుంది ఇది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం పాయింట్ కాదు ఆకాశమునకు లేపము లేదు ఇది పవిత్రతతో లేదు అలాగే ఇది ఆపోజిట్ తోటి కూడా ఉండదు పరమాత్మ చైతన్యము అంతటా ఉన్నది ఆత్మ చైతన్యం సర్వమును వ్యాపించి ఉన్నది సకల ప్రాణులయులు వ్యాపించి ఉన్నది కానీ ఆయా దేహముల యొక్క మంచి చెరువులతో ఆత్మ చైతన్యమునకు లేపము లేదు అంటే మీరు ఎక్కడ చూస్తున్నారు మీరు దేహాన్ని చూస్తారా మనస్సును చూస్తారా చైతన్యాన్ని చూస్తారా అది మీ దృష్టిని బట్టి మీరు మిమ్మల్ని చూసేప్పుడు ఈ దేహము నేను అనుకుంటే మీకు అంతటా దేహాలు కనపడతాయి మీరు మనస్సుతోటి సుఖ దుఃఖాలతోటి మమేకమై ఆ రకంగా మిమ్మల్ని మీరు ఒక ఇమోషనల్ పర్సన్గా తీసుకున్నట్లయితే మీకు అంతటా అటువంటి వ్యక్తులే కనపడతారు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు కలిస్తే మొట్టమొదటిసారి కలిసినా పదోసారి కలిసినా మాట్లాడుకునే టాపిక్ ఏముంటుంది డిఏ డిఏ ఉంది పాయింట్స్ డిఏ వచ్చేయి ఇంకా ఎన్ని పాయింట్స్ డిఏ రావాలి డిఏ అంటే అర్థమేటో తెలుసిన డిఎస్ అవర్స్ దానికి తెలుగు అనువాదం తెలిసిన కరువు భత్యము ఈ కరువు భర్త్యం ఎక్కడి నుంచి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు కలకత్తా రాజధానిగా పెట్టుకుని పరిపాలన చేసే రోజుల్లో బెంగాల్లో కరువు వచ్చింది యునైటెడ్ బెంగాల్లో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఉద్యోగస్తులకి కొంత అధిక భత్యాన్ని ఇచ్చారు అక్కడ మనకి బ్రిటిష్ వాడు ఇచ్చిపోయినటువంటి ఆ సంప్రదాయాన్ని మనం రెండు వేల పదహారవ సంవత్సరంలో కూడా పాటిస్తూ ఉన్నాము కానీ కరువు భత్యము అంటారు బిఏ నా జనరల్ నాలెడ్జ్ మేము ముందు కొంత ప్రదర్శించాను సో ఇద్దరు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు కరువు భత్యం గురించే మాట్లాడుకుంటారు నిజానికి వాళ్ళ భార్యలు కూడా పక్కన ఉంటాయి ఇంకోండి చాలండిపాటికి ఈ కరువు భత్యం విని మిస్ చెవులు తిప్పు పట్టున్నాయి ఈ కరువు ఇంక కరువుభజ్యం తప్పించేదా పిల్ల పీచు భార్య ఇల్లు భార్య ఏమి లేవు ఎంతసేపు కరువుభజ్యమైనా బతికంతా కరువుభత్యమేనా అని భార్య కోప్ప అంటే మనం మనల్ని మనం ఎలా చూసుకుంటే మనకి చుట్టూ అలా కనపడతారు మిమ్మల్ని మీరు శుద్ధ చైతన్య స్వరూపంగా దర్శించారనుకోండి లైక్ వాట్ చన్మయోహం నేను చిన్మయుగను ఆ తెలివియే నా స్వరూపము నేను పుట్టలేదు నేను గిట్టబోటలేదు నేను గిట్టబోను అంటే మీరు మార్కండేయుడులో ఇక్కడే ఉండిపోతారా దాట్ లక్జాట్ దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మీన్ అంటే మార్కండేయుడు లేదు మరొకటి లేదు ఇవన్నీ కథలు మార్కండేయుడు మృత్యువుని జీవించాడంటే ఆ ఎముకలోనూ ఆ ఎముకల పోర్చున్నాడనా అదే మృత్యుజయం ఎవరు చెప్పాడండి కథకి అర్థం తెలియకపోతే ఇంకా మనం ఇక్కడ ఏం చేస్తాం ఆ ఎముకలకు అప్పటి నుంచి మార్కండేడు ఎలా ఉంటే ఈ పాటికి నడువు వంగిపోయి మోకాళ్ళన్నీ కూడా అరిగిపోయి ఎలా పడితే అలా ఉంటాడు ఏ వీల్ చైర్లో తీసుకురావాలి మార్కండే ఈజ్ దట్ వాట్ మీ నో శివుణ్ణి కౌగులించుకున్నాడు మృత్యువుని జయించేదంటే అర్థం ఏంటండి ఆ మాత్రం కూడా తెలియబట్టేలాగా శివోహం శివోహం అని తెలుసుకుని అమృత స్వరూపుడు అయినాడు అని అర్థం కానీ ఆ అర్థం మీరు తెలుసుకుంటే ఆ కథ విలువైలేదు లేకపోతే ఆ కథ ఎందుకు పనికిరాని కథ అయిపోతుంది పూజ స్వామిదేవు మాట అన్నారు పురాణ గాథలని వేదాంతి వచ్చి వ్యాలిడేట్ చేయకపోతే వాటి వాటికి పరిస్థితి శోభగా ఉండదు వేదాంతి చేయాలి ఆ పని అని చెప్పారు నాతో చెప్పారు మోయ్ పురాణ ఖాతలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే అవి అర్థం అర్థం లేకుండా ఉంటాయి అని అన్నారు కాబట్టి నేను ఆత్మస్వరూపుడను నాకు మృత్యువు లేదు నేను చిన్మయుడను అని తెలుసుకోవాలి నేను దేహంతో మమేకం అమ్మకూడదు దేహం దాటి దేహం పోతూ దేహం దేహానికి ఉండే సుఖదుఖాలు దానికి ఉంటాయి ప్రెషర్ సైకిల్ ఉంటుంది దేహానికి సైకిల్ ఉంటుందంటే యంగేజ్లో గల్ల పడితే అలాగా పైలా పచ్చిస్ అంటారు వాటెవర్ సో అలా ఉన్నాము మరి కొంచెం ఒళ్ళే ఇచ్చేవాడికి నడువు అది వంగతుంది మోకాలు నొప్పులు కొడతాయి కొంచెం మరి దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది దేహమునికివో ఒక సైకిల్ చూస్తాయి అలాగే మనస్సుకు సుఖ దుఃఖాలు ఉంటాయి ఏమో సుఖదులు ఉంటాయి ఎక్కడైనా మంచిగా ఉంది చూశారనుకోండి ఉల్లాసంగా ఉంటుంది మరి అంత మంచిగా లేదనుకోండి కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది ఏవో సుఖదులు ఉంటాయి కానీ ఆత్మచైతన్యము వీటన్నిటికీ అతీతమైనది ఈ కథ చాలాసార్లు చెప్పాను అయినా మళ్ళీ మొదలుపెట్టి చెప్తున్నాను యథా యథావగం యాపి అపి సత్ సౌక్ష్మ్యాత్ సూక్ష్మభావాత్ ఆకాశం ఖం న ఉపలిఖ్యతే నధ్యతే సర్వత్ర అవస్థిత అదంతా దృష్టాంతమే సింపుల్గా ఉండే ఎలా అయితే ఆకాశము సర్వమును వ్యాపించి ఉన్నప్పటికీ అది సర్వాన్ని ఎందుకు వ్యాపిస్తోంది అత్యంత సూక్ష్మమైనది సర్వమును వ్యాపించి ఉన్నప్పటికీ ఆకాశం అంటే ఖమ్మని అర్థం ఖమ్మని కనపడితే ఏమన్నా రాస్తారు ఆకాశము రాస్తారు ఖమ్మని మంత్రంలో ఉందనుకోండి ఆకాశం వండి వస్తారు ఆకాశం ఉందనుకోండి ఖమ్మం వస్తారు మరి ఇంకేం చేస్తారు సో ఆకాశము అంటే ఖమ్ ఆకాశము నా ఉపలప్యతే నా ఉపలిప్యతే నబ్యతే సర్వత్రా అవస్థిత అంతటా ఉంటుంది కానీ ఆయా గుణదోషములతో దానికి సంబంధము ఉండదు ఇప్పుడు ఓ కుండలో రమ కుళ్ళు పదార్థములో కుళ్ళిపోయిన పదార్థం ఉందనుకోండి కుండలో ఆ కుండలో ఆకాశం ఉంటుందిగా సగం పదార్థముని మిగిలిన సగం ఆకాశం ఉంటుందిగా లేకపోతే ఈ మున్సిపాలిటీ కుండీ ఉంటుంది కదా ఆ కుండీ చుట్టూ పారేస్తారు సామానం ఆ కుండీలో ఖాళీగా ఉంటుంది కదా కుండీ చుట్టూ వేస్తారు కుండీ ఖాళీగా ఉంటుంది ఆ కుండీలో ఆకాశమునకు దుర్గంధము అంటుతుందా అంటారు దేవాలయంలో అగరబత్తిలు కట్టలు కట్టలు వెలిగిస్తారు అగరబత్తలు మామూలుగా ఒకటో రెండో కాదు ఒక అత్త వెలిగించేస్తారు భక్తులు ఇస్తారు పర్వానికి భక్తుడికి అనుసంధానం అగరబత్తి చేస్తుందని అనుకుంటారు కాబట్టి ఒకట వెలిగించేస్తారు వెలిగించేస్తే అక్కడ ఆకాశం సుగంధం అయిపోతుంది ఆకాశం సుగంధం అవుతుందా గోడలు సుగంధం అవుతాయి రూఫ్ సుగంధం అవుతుంది మీరు వేసుకున్న వస్త్రాలు సుగంధం అవుతాయి మీ ముక్కులు ఎలాగో సుగంధం అవుతాయి మీ లంగ్స్ కూడా సుగంధం అవుతూ ఉంటాయి గమనించండి అంతే తప్ప ఆకాశము సుగంధాన్ని పొందదు అదే దృష్టాంత అదేవిధంగా దే సర్వత్ర అవస్థిత దేహే తథా తథా అంటే అదేవిధముగా సర్వత్ర అవస్థిత దేహే సర్వత్ర దేహే అవస్థిత అంటే సకల ప్రాణుల దేహమునందు ఉంటూ ఉంటుంది ఏమిటి ఆత్మ అటువంటి ఆత్మ చైతన్యము న ఉపలప్యత నపలిప్యతే ఇటువంటి లేపమును పొందదు దీపం ఉందనుకోండి దీని కింద భగవద్గీత పాఠం చేసుకుంటే ఆ వెలుతురికి పుణ్యం వస్తుందా కాదు దీని కింద ఈ దీపం కింద ఏదైనా మరో పని చేస్తే ఆ వెలుతురికి దోషం వస్తుందా రాదు గుణదోషములు ఏమీ ఉండవు వెలుతురికి చూడండి కొన్నింటికి గుణదోషాలు ఉంటాయి కొన్నింటికి గుణదోషాలు అంటవు లైక్ వెలుగు వెలుగుకి ఏ గుణోషములు అంటవు ఆకాశము దానికి ఏ గుణదోషములు అంటవు ఏ చైతన్యము దాని పేరే చైతన్యము లేకపోతే ఆత్మ ఆత్మ దాని ఎందు ఏ గుణదోషములు అంటము మేము దోషములు అంటమని చెప్పట్లా దోషములు అంటామని చెప్తే తప్పు దోషములు అంటితే గుణములు అంటుంటాయి దోషములు అంటవు గుణములు కూడా అంటవు ఈ గుణదోషములన్నది అజ్ఞాన వ్యవహారంలో భాగంగా ఉంటుందని కల్పితమైనటువంటి దేహాదులు ఎందే గుణోషాలు ఉంటాయి తప్ప ఆత్మస్వరూపముందు గుణదోషములనేవి ఏమీ ఉండదు ఇంకా ఏమంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఇంకో మా ఇంకో దృష్టాంతం ఏమిటది యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమి రవి క్షేత్రం క్షేత్రీ తృత్స్నం ప్రకాశయతి భారత భారత ఓ అర్జున కే అర్జున అర్జునుడు అంటే భరత వంశీయుడు కనుక ఆయనకి భారత అని పేరు వచ్చింది భారత అని పేరు వచ్చింది సంబోధనలో భారత అని లేకపోతే భాయాం రథ భా అంటే జ్ఞానం జ్ఞానము నుండి ప్రీతి గలవాడు కనుక భారత సో వేదంలో మంత్రం అవుతుంది అగ్నిమిక్షం భారత ఉత్తిష్టత జాగ్రత అగ్నిమిక్షధ్వం భారత అని ఏది వేదం ఇంకో చోట ఉత్తిష్టత జాగ్రత్త మాస్మప్త అగ్నిమిక్షం భారత భారత అంటే ఓ భారతీయులారా భరత వంశములకు చెందినవారయ్యా మీరందరూనూ భారతీయులు ఓ భారతీయులారా లేదా జ్ఞానమునందు ప్రేమ గల ఓ ఓ జములారా ఉత్తిష్టత లేచి నిలబడుడు లేచి నిలబడు అంటే కూర్చులో కూర్చుని వాళ్ళు లేచి నిలబడమని ఇదేం డ్రిల్ క్లాస్ కాదు కదా లేచి నిలబడు అంటే తమో గుణాన్ని సోమరిగణాన్ని విదిలిపెట్టుడు జాగ్రత్త తెలివి తెచ్చుకోడు అంటే జ్ఞానాన్ని సంపాదించండి మా స్వప్త అజ్ఞాన నిద్రలోనే ఉండిపోకండి అగ్నిం ఇచ్చర్థం అగ్నిని కోరూపముడు మనము కర్మ సందర్భంలో ఎప్పుడైనా పరమేశ్వరులకు అగ్నిలో అగ్నిని మ్రేల్చి హవిష్ను సమర్పించి ఈశ్వరాయ ఇదం నమామ అది అగ్ని అంటే లాభం ఈశ్వరులకు నేను సమర్పిస్తున్నాను ఇది నా కొరకు కాదు నామా ఇది నాది కాదు నమ్మమా త్యాగం చేయాలి ఆ అగ్నిని మీరు కోరుకోండి లేదా అగ్ని అంటే ఉపాసనాగ్ని ఉపాసన ఓ నమ శివాయ నేను నాది అనే రెండు కూడా అజ్ఞాన కల్పితములు నేను వాటిని ఆ పరమశివుని కొరకు సమర్పించి వేస్తున్నాను నమ అంటే నమే ఇది నమ నమమాకే రూపాంతరము నమహ నమమా అంటే అంతర్థమో నమహ అంటే అంతర్థం దాని రూపా దాని రూపాంతరమే ఇది కాబట్టి ఈ అహంకార మమకారములను ఆ పరమేశ్వరులకు నేను సమర్పించి వేస్తున్నాను కానీ శరణాగతి అంట అది ఉపాసనాజ్ని ఉపాసన అనే అజ్ఞత భక్తి మార్గం అనేది దాన్ని మీరు కోరుకోను లేకపోతే జ్ఞానాజ్ఞి ఆత్మస్వరూపముల కర్తృత్వభోక్తృత్వములు అనే జ్ఞానాజ్ని మీరు కోరుకున్నదు మీరు కోరుకుంటే మీకు లభిస్తుంది అని అభిప్రాయం లభించదు సూర్యకాంతి ఇంట్లోకి రావాలి అని మనం కోరుకోవాలి కోరుకుని వెళ్ళి కిటికీలు తలుపులు తీయాలి తీస్తే అప్పుడు సూర్యకాంతి లోపలికి వస్తుంది మీరు కిటికీలు తలుపులు అన్నీ వేసేసి కట్టెల్లో కూడా వేసేసి ఓ సూర్యదేవా నీవు మా నదిలోకి రావాలి అంటే ఏమొస్తుంది రాదు మంచిది కాబట్టి భావ హే అర్జున సూర్యుడిని నీవు దృష్టాంతం పెట్టుకో ఏమిటి దృష్టాంతము సూర్యుడు ఏకహ వాదశాదిత్యులని ఊరికే మాటవలస కంటారు ఏమంటే మీరు ఆకాశంలోకి చూస్తే పన్నెండు సూర్యులు ఉన్నారనిపించిందా ఒక సూర్యుడు ఉన్నాడనిపించిందా మీకు మీకు ఏమనిపించిందో కానీ ఒక సూర్యుడు పన్నెండు రకాలుగా ఉన్నాడని అనిపించింది బాగుంది బాగున్నమాట చైత్రమాసంలో సూర్యుడికిను పాల్తున్న మాసంలో సూర్యుడికి చాలా తేడా ఉంది చైత్రమాసంలో సూర్యుడు చురుక్కు అంటాడు పాల్గొన మాసంలో సూర్యుడు మోస్తరుగా ఉంటాడు అంత కష్టపెట్టాడు వైశాఖ మాసంలో సూర్యుడు తప్పింపజేస్తాడు చురుకుమన్నం కాదు కాల్ చేస్తాడు ఒకరే మాఘమాసంలో సూర్యుడు చల్లగా ఉంటాడు సో ఎలా ఉంది కదా అలాగే ఆషాఢ మాసంలో సూర్యుడు ఎలా ఉంటాడు కనపడి కనపడనట్టు ఉంటాడు ఆషాఢశ ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సాను కాళిదాసు గారు అప్పుడు ఆహాడం వచ్చేప్పటికీ సూర్యుడు కనపడి కనపడనట్టు ఉంటాడు ఆ సూర్యుడైనా ఏప్రిల్ సూర్యుడే జూన్లో ఉన్న సూర్యుడు ఉంటాడు ఏప్రిల్ సూర్యుడులా ఉంటాడు కాబట్టి అలాగా పన్నెండు రకాలుగా ఉన్నాడు సూర్యుడు అని అర్థం ద్వాదశాదిత్యాలంటే అర్థం అది అంతేకాని పన్నెండుగురు సూర్యుడు అక్కడ కూర్చుని ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షిఫ్ట్ డ్యూటీ లాగా చేస్తూ ఉంటారు అని అలాగా మన ఫ్యాక్టరీ డ్యూటీ లాగా సూర్యుడిని అలాగా పెట్టుకోకూడదు అలా అనుకోకూడదు ఇది సరికాదు అందుకే దాంట్లో సింబాలిక్గా అలా చెప్పారు ఏకహా రవి ఒకే సూర్యుడు ఉన్నాడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటాడు అప్పుడప్పుడు నిద్రలు అయితే ప్రకాశిస్తూ ఉంటాడు అనుకో చూసండి ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకాశ తాను ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశింపజేస్తూ ఉంటాడు ప్రకాశయతి దీన్ని ఇమం లోకం కృత్సనం ఈ సకల బ్రహ్మాండమును కూడా ఈ భూలోకము తీసుకోండి ఈ భూలోకమునంతనూ ప్రకాశింపజేస్తూ ఆయన ఉంటాడు సరిగ్గా తథ అదేవిధంగా ఏకహా క్షేత్రి క్షేత్రి అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రమును తెలియవాడు క్షేత్రమును లేకపోతే క్షేత్రములను తెలియదు ఫ్యాన్ని తిప్పే ఎలక్ట్రిసిటీ అంటే ఒక్క ఫ్యాన్ తిప్పుతోందనా అది ఎన్ని ఫ్యాన్లు ఉంటే ఎన్ని ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే వాటినన్నీ అదే ఎలక్ట్రిసిటీ తిప్పుతోంది అని అర్థం కాబట్టి క్షేత్రి క్షేత్రజ్ఞుడు నేనే డిస్టర్బ్ చేశాను ఓకే చూడండి అస్తూ కొద్దిగా క్షేత్రు సకల క్షేత్రముల ప్రకాశిస్తూ ఉండే ఆత్మ చైతన్యము అది కృష్ణము క్షేత్రం కృష్ణం క్షేత్రం అంటే చేతులలో ఉండే శక్తి ఆ పరమాత్మ నుంచే ఆ ఆత్మ చైతన్యం నుంచే వచ్చింది కాళ్ళలో ఉండే శక్తి కూడా అక్కడి నుంచే వచ్చింది బుద్ధి మెదడులో శక్తి అక్కడి నుంచే వచ్చింది ఉదరంలో పచ్చనము చేసేది ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి శక్తియే కాబట్టి ఈ మొత్తం క్షేత్రములంతని కూడా ఆ పరమాత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తుంది అని ఒక అర్థం లేకపోతే మొత్తం క్షేత్రములు ఎన్ని ఉంటాయని జాతవ ఏకవచనం ఆవు పాలన ఇచ్చును అన్నట్టు ఆవు పాలన ఇచ్చును అంటే ఏదో ఒక్కావు పాలనస్తుందేనా కాదు ఈ సృష్టిలో ఎన్ని ఆవులు ఉంటే అన్ని పాలను ఇస్తాయి అంతే కదండి లేదా ఒక్కటే ఆవు పాస్తుంది అనుకుంటున్నారా అలా కాదు కదా మీరు ఆవు మీద ఆవు మీద వ్యాసం రాయమంటారు ఆవు మొట్టమొటమాట ఏం చేస్తారు ఆవు పాలను ఇచ్చాను అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు ఒక్కటి పావిస్తుంది కాదు ఇన్ని జాతవు ఏకవచనం అంటారు మొత్తం జాతలందరినీ కవర్ చేసేప్పుడు ఏకవచనాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఆ క్షేత్రం అంటే సకల క్షేత్రములను ఒకే పరమాత్మ చైతన్యము ప్రకాశింపజేస్తూ సూర్యుడు ఇప్పుడు సూర్యుడు అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఎక్స్పరిమెంట్ చేసేవాళ్ళం ఎలాగంటే చంద్రుడికి చేసేవాళ్ళం సూర్యుడికి చేయడానికి కష్టం ట్రాఫిక్ కూడా అది విలేజ్ కదా రాత్రి ఖాళీగా ఉంటుంది రోడ్లు ఖాళీగా ఉంటాయి పెద్దలందరూ విషయాన్ని తీసుకుంటూ ఉంటారు మేము బయటకు వచ్చేవాళ్ళం చంద్రుడు పూర్ణిమ నాటి చంద్రుడు తగదగా ప్రకాశిస్తూ ఉంటాడు తగదగా కాదు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకాశిస్తూ మేము ఏం చేసేవాళ్ళం అంటే చంద్రుడు అక్కడ ఉన్నాడు కదా పరిగెత్తే వాళ్ళం ఓ పరిగెడుతుంటే మనతో మాతో పాటు వచ్చేవాడు చంద్రుడు మైలు పరిగెత్తే మైలు వచ్చేసేవాడు అంటే అర్థమండి ఎక్కడికి వెళ్తే అక్కడే చంద్రుడు ఉంటాడు సో అలాగా సూర్యుడు ఎక్కడైనా ఆయనే ఉంటాడు అలాగే సకల ప్రాణులయందు అదే పరమాత్మ ప్రకాశింపజేస్తూ ఉంటాడు సింపుల్ ఇదికే దృష్టాంతమే భాష్యం యథా ప్రకాశయతి అవభాసయతి యథా అంటే దృష్టాంతం తథా అంటే దారిష్టాంతికము సో ఏ విధంగానైతే ప్రకాశింపజేసుకున్నాడు ఏక ఒక్కడే ప్రకాశింపజేస్తున్నాడు కృత్స్నం లోకం లోకమునంతను కృత్స్ణ అంటే సకార సకార నకారముడు కృత్న ఓకే సో మొత్తము లోకము ఈ లోకమునంతను కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఎవరు రవి దానికి శంకరులార్థం సవిత ఆదిత్య రవి అంటే సూర్యుడు గాయత్రీ మంత్రంలో సవిత అన్నారే ఆయనే తత్సవితరే సవిత అని ఉంది కదా ఆ సవిత ఏ ఆదిత్య ఆయనకే మళ్ళీ ఆదిత్య అని పేరు అదితిథి అంటే పరమేశ్వరుని యొక్క మాయాశక్తికే అతిథి అని పేరు ఆ అది యొక్క ఆ మాయాశక్తి నుంచి ఆవిర్భవించిన వాడే సూర్య భగవానుడు సూర్యమండలం కాబట్టి ఆయనకే ఆదిత్య అని పేరు కనుక ఆ ఆదిత్యుడు ఇంకా రవి అన్నదానికి ఇంకో రెండు పేర్లు అందమైన పేర్లు ఆదిత్యుడు మొత్తం ఈ జగత్తునంతని ప్రకాశింపజేస్తున్నాడు అదే దృష్టాంతం తథా తద్వత్ అదే విధముగా తథా అంటే అదే విధముగా మహాభూతాదిధృత్యంతం క్షేత్రం ఏకస్ సన్ ప్రకాశయతి క్షేత్రమునంతను క్షేత్రమునంతను అంటే నేనేం చెప్పాను కాలం నుంచి కలదాకా అని చెప్పాను కానీ మరి శంకర్లు అలా చెప్పట్లేదు అలా చెప్పచ్చు కానీ శంకర్లు ఏమంటున్నారంటే అధ్యాయం ప్రారంభంలో మనం క్షేత్రాన్ని లిస్ట్అవుట్ చేశాం ఇలాగ మహాభూతాన్ని అహంకార బుద్ధిరవ్యక్తదేవ ఇంద్రియానిర్శతంచ పంచచేంద్రియగోచరా తర్వాత ఇచ్చాద్వేషస్సుఖం దుఃఖం సంఘాతేతనా ధృతి ఇది క్షేత్రం సమాసేనా అని ఉంది కాబట్టి భూతాని అని మొదలయ్యి ధృతి దగ్గర అంతమైనది క్షేత్రం చూసుకోండి మహాభూతాన్ని చూసుకోండి అరికాళ్ళ దగ్గర నుంచి సీటు వరకు పృథివీ ఈ పృథివీ తెలుస్తుందా లేదా కాళ్ళు తెలుస్తున్నాయి కదా వాటి తెలిసి ఇట్లా చేసేది ఏది చేయత తెలివి ఉంటే కదా తెలిసింది తర్వాత ద బ్లాడర్ ఆ అపహ కొత్త పొత్తి కడుపు ఆ తెలుస్తోందా లేదా బ్లాడర్ తెలుస్తుందా అంటే దాన్ని తెలిసి ఇట్లా ఏది చైతన్యం అగ్ని ఇంకొక గంట అయితే ఆకలి ఇంకొక గంట కూడా లేదు సో వస్తుంది ఆ ఆకలిని తెలుస్తోంది కదా అగ్ని కాబట్టి అగ్నిని ప్రకాశింపజేస్తున్నది ఆ చైతన్యము వాయు గాలి తెలుస్తోంది మీరు ఫోకస్ మనస్సు పెడితే తెలుస్తుంది లేదా మనసు ఎక్కడ ఉంటే అలా తెలుస్తుంది కాబట్టి తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది అలా తెలుపుడు చేసేదేది చైతన్యము వాయు ఇది ఆకాశం ఎక్కడ ఆకాశం ఇది తెలుస్తోంది కదా లేదా పృథివీ తెలుస్తోంది ఆపహ ఇవన్నీ తెలుస్తున్నాయి కదా తెలుసుకుంటున్నాయి కాబట్టి మీరు ఉన్నాయి మీరు తెలుసుకోకపోతే ఉన్నట్టు కూడా కాదు మీరు ముస్లింస్ని నిద్రపోయారనుకోండి పంచభూతాలు ఏమన్నాయి గాయం మళ్ళీ మీరు నిద్ర లేచిదాకా అవి ఎక్కడున్నాయో కూడా అసలు వాటి ఉనికియే లేదు అలా అర్థం చేసుకోవాలి కనుక మహాభూతములను తెలుసుకుంటూ ఉన్నటువంటిది క్షేత్రజ్ఞుడు కాబట్టి మహా తెలియబడే మహాభూతములు ఏమవుతాయి క్షేత్రము అహంకారము ఈగో మీలో మీలో ఉన్న అహంకారం మీకు తెలిసిందా లేదా తెలుస్తుంది ఇప్పుడు నేను ఆ వేళ చాలా అహంకారంగా మాట్లాడానండి నన్ను క్షమించండి అన్నాడు ఒక ఆయన అని క్షమాపణ చెప్పాడు ఏదో గురువు గారి అంటే ఇప్పుడు ఆయనకి తనలో ఉండే అహంకారము తనకు తెలిసి క్షమాపణ చెప్పాడు కదా కాబట్టి తనలో ఉన్న అహంకారము తనకు తెలిసింది అంటే తను అహంకారం అవుతాడా అహంకారమును తెలుసుకున్నవాడు అవుతాడా అహంకారమును తెలుసుకున్నవాడు ఉంటాడు కాబట్టి అహంకారము కూడా క్షేత్రమే మహాభూతాన్ని అహంకార బుద్ధి బుద్ధి కూడా క్షేత్రమే అవ్యక్తము అంటే అజ్ఞానం అవ్యక్తం అంటే అజ్ఞానం అది కూడా తెలుస్తూ ఉంటుంది ముందే ముందు మేము అజ్ఞానంలో అనేది మొదలు ఇంకే ఇంకే చెప్పాలి కాబట్టి తెలుస్తూనే ఉంది కదా అజ్ఞానం అజ్ఞానంలోనే తెలుస్తుంది కదా కాబట్టి అజ్ఞానం మీరు అజ్ఞానులు అవుతారా అజ్ఞానము తెలిసిన జిజ్ఞాసులు అవుతారా అని అజ్ఞానము తెలిసిన జ్ఞానులు అవుతారు నిజానికి అజ్ఞానము ఉన్నది అని తెలిసిన వాడు అజ్ఞానము తెలిసిన జిజ్ఞాసు అవుతాడు తప్ప అజ్ఞాని అవరు అజ్ఞాని ఎవడవుతారో తెలిసిన మా ఇల్లు అజ్ఞానము కలదు అని కూడా తెలియకుండగా సంసారంలో బతికేస్తూ ఉంటారు పైగా మా జ్ఞానం అంతా మా దగ్గరే ఉందని కూడా అనుకుంటారు వాళ్ళు అజ్ఞానం మన మనకు అజ్ఞానము గలదు అని తెలిసిన వాడు ఎన్నడూ అజ్ఞానం కాదు అజ్ఞానం క్షేత్రంలో పడుతుంది క్షేత్రజ్ఞులు ఎందు అజ్ఞానము ఉండదు తర్వాత ఆ ఇంద్రియములు ఇంద్రియములు తెలుస్తూ ఉంటాయి శత్రుకాళ్ళు ఇంద్రియముల చేత గ్రహింపబడే శబ్దాది విషయములు తెలుస్తూ మనస్సు తెలుస్తూ ఉంటుంది క్షేత్రం కోరికలు ఎలా ఉన్నాయనుకోండి అంతా కోరికలు మీరు కాదు మీరు కోరికలు మీకు తెలుస్తాయి కాబట్టి కోరికను నేను అనుకోకూడదు కోరిక ఏదైనా పుట్టిందనుకోండి దాన్ని వాచ్ చేయాలి ఈ కోరిక ఉన్నది అని వాచ్ చేయాలి అది మంచి కోరిక దాంట్లో ఇబ్బంది లేని కోరిక అనుకోండి తినచ్చు అది చిన్నంగా తీర్చుకోవచ్చు అది తిండి తినడానికి సంబంధించిన కోరిక అయితే తీర్చుకోవచ్చు ఇబ్బంది లేనిది ఇప్పుడు డయబెటీస్ ఉండి నాకు గులాబ్ జాము తినాలని కోరిక ఉన్నది అంటే కుదరదు అలా దట్ ఈస్ నాట్ ఏ గుడ్ డిజైర్ రిజెక్ట్ చేయాల్సి సో ఇ ద్వేష సుఖం దుఃఖం సంఘాత ఇవన్నీ కలిసి ఉన్నాయి చేతన చూసాం చేతన అంటే తెలివి నిద్రలు వేస్తూనే ఆ తెలివి నుండి ఏ జాగ్రత్త అవస్థ బీజ జాగ్రత్త అని పేరు పెట్టారు యోగవాసి బీజాగ్రత్ నిద్రలు వేస్తూనే కలిగే తెలివి ఉంది అది బీజం దాని నుంచే జాగ్రత్త వ్యవస్థ అంతా పుట్టుకొస్తుంది కాబట్టి దానికి బీజ జాగ్రత్త అని పేరు పెట్టారు సో అచేతన అంటే అది కూడా చెప్పవచ్చు ఇదంతా మనం చూసాం ధృతిహి మీరు నిలబడినప్పుడు మిమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ బెంకము ధృతి అనే దానికి బెంకము అని విన్నారు ఎప్పుడన్నా బెంకము మరి తెలుగు మంచి పదవు బెంకము చూడండి చాలా బెంకంగా ఉన్నాడండి ఆయన అంటారు అదే మీరు నిలబడ్డారంటే ఎంతో కొంత బింకము లేకపోతే నిలబడగలుగుతారా నిలబడలేరు కాబట్టి మీరు నిలబడగలుగుతున్నారా లేదా ఎవరిని నిలబడలేకపోతున్నారండి అని కూలిపోయారు అనుకోండి అంటే అధృతి లేదన్నమాట కాబట్టి అధృతి కూడా క్షేత్రమే అని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది క్షేత్రమే ఇంత క్షేత్రము ఒక మనిషిలో ఉంది ఈ సకల ప్రాణుల ఎందు ఈ క్షేత్రము ఈ క్షేత్రమునంతరం ప్రకాశింపజేస్తూ ఆ పరమాత్మయే ఉన్నాడు అయితే క్షేత్రము అనేకము తెలుసుకొనే ఉండి క్షేత్రము అనేకము కానీ క్షేత్రమును ప్రకాశింపజేసే క్షేత్రజ్ఞుడు అనేకము కాదు ఒక్కటి లోకములు అనేకములు అంటే జనులు అనేకులు భూమండలంలో అనేక ప్రాంతములు గలవు కానీ వీటన్నింటినీ ప్రకాశింపజేసే సూర్యుడున్నాడే ఆయన ఒక్కడే సూర్యుని అనేకత్వం ఉన్నది సూర్యు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను భిక్షకి ఆయన ఇల్లు ఆయన ఇంట్లోకి వెళ్తూనే పన్నెండు ఫోటోలు ఉన్నాయి ఎంత ఫోటోలు ఇంట్రెస్టింగ్ ఫోటోలు దేవతామూర్తుల ఫోటోలు ప్రతి దేవతకి కిరీటము ఆభరణములు ఇత్యాదులతో ఉన్న ఫోటోలు ఇంట్రెస్టింగ్ ఆయన నేను అడగదా అనుకుని ఆగాను ఆయనే ఆ పన్నెండు ద్వాదశాదిత్యులండి అని చెప్పారు ఆయన ఆయన గట్టి నమ్మకం ఏమిటంటే పన్నెండు మంది సూర్యులు ఉన్నారు ఇది ఎక్కడి నుంచి పెట్టుకొచ్చారు ఈ సమాధానం అని చెప్పారు అంటే మాకు జ్యోతిషు ఒక ఆయన ఉన్నారని ఆయన చెప్పాడు మరి ఈ పన్నెండు ఈ రూపాలు కలిగి ఉంటారు ఒక ఆయనేమో నల్లని వస్త్రం కట్టుకున్నాడు ఒక ఆయన తెల్లని కట్టుకున్నాడు ఒక ఆయన ఎల్లనిది కట్టుకున్నాడు మరి భిన్నాలుగా ఉంటాయి ఇప్పుడు అష్టలక్ష్మి అని మీరు వెళ్ళారంటే ఎంతో కొంత తేడా ఉండద్దండి అష్టలక్ష్మి అంటే తోడా బహుతు ఫరకు హోనా పడతా హైనా అలాగే పన్నెండుకి ఫిర్ణ ఫిర్నాలుగా ఉన్నాయి ఏవో తేడాలు ఈ తేడాలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే శాస్త్రము చెప్పారు ఓహో అలాగా ఏ శాస్త్రమో చెప్పారు ఏ మనకి ఎక్కడా కనపడదు అలాంటి శాస్త్రాలు ఏవేవో శాస్త్రాలు అన్ని శాస్త్రమే మనం ఏదనుకుంటే అది శాస్త్ర శాస్త్రకారులు ఇలా చెప్పాడు అన్నాం అంటే కబ్బు అనుకుంటారు జనాలు సో అలా అక్కట్లా గురి కుదిరి పిచ్చి విదిరింది తలని రోకట్లో పెట్టలేడో సార్ తలకి రోగలు చుట్టవెట్టబడేవాడో అలా ఉంది అలా అక్కడ ద్వాదశ రూపములుగా ఆ సూర్యుడు భగవానుడు ఒక్కడూ ఉన్నాడు అంటే సరిపడుతుంది దట్ ఈజ్ ఇ నా మనం మాట్లాడే మాట కొంచెం సైన్స్కి అనుకూలంగా ఉండాలి మేము సైన్స్ అంటే మాకు పడదు అనకూడదు అలా అంటే తప్పదు సైన్స్ మాకు పడదు మేము సైన్స్ ఒప్పుకోము మేమేమో అలోపతి మందులు వేసుకోము ఆయుర్వేదమే వేసుకుంటాము అలా అక్కర్లేదు నాట్ నెసరీ ఆయుర్వేదాలో అప్డేటింగ్ చాలా అవిగా ఈ మధ్యనే కొద్ది కొద్దిగా అప్డేటింగ్ చేస్తున్నాను ఏదో వెయ్యి ఏళ్ల క్రితమో రెండు వాళ్ళు తెలుసుకున్న విషయాలనే ఓ పుస్తకాల్లో రాసిపెట్టారు వైద్యం అప్డేట్ చేసుకుంటూ పోవాలండి రోగాలు కొత్త కొత్త రోగాలు వస్తాయి ఇప్పుడు హెచ్ వన్ ఎన్ వైరస్ ఆయుర్వేదంలో ఎక్కడ ఉంటుంది ఉండదు అది ఈ మధ్యనే వచ్చింది కదా అంతకుముందు ఈ వైరస్ లేదు కొత్త కొత్తవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అటువంటి అప్డేటింగ్ అన్నది ఆయుర్వేదంలో వెనకబడింది ఈ మధ్యన రీసెర్చ్ చేసి పైకి తీసుకొస్తుంది లేదా అది అలోపతిలో చాలా అప్డేటెడ్గా ఉంటారు కరెక్ట్గా మో మోస్ట్ మోడర్న్ టెక్నిక్స్ అన్నీ ఎప్పటికప్పుడు అలాగే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనకు ఏదైనా అనారోగ్యం చేసినట్లయితే మంచి ఫిజిషియన్ ఒక ఆయన ఈ మందులు వేసుకోండి అని మేము ఆయుర్వేదం వేసుకుంటామండి మేము ఇంగ్లీష్ మందులు వేసుకోమండి అనుకోవడం ఇంగ్లీష్ మందులు కాదు అవన్నీ మన హైదరాబాద్ మందులే ఇంగ్లీష్ మందులు ఉంటాయి మోమెంట్ ఏదో చెప్పారో సో ద పాయింట్ ఈజ్ సైంటిఫిక్గా ఉండాలి సైంటిఫిక్ టెంపర్ ఉండాలి నేను ఇంకో మాట కూడా చెప్తాను ఇన్ని మాటలు చెప్పాను కనుక మీకు సైంటిఫిక్ టెంపర్ లేకపోతే మీకు వేదాంతం మీకు అనుభవానికి రాదు వేదాంతం అది సూపర్ సైన్స్ అది ఎంతో సైంటిఫిక్ టెంపర్ ఆ ఆఫ్ ఎగ్జామినేషన్ అండర్స్టాండింగ్ ఇన్వెస్టిగేషన్ అదంతా ఉంటేనే మీకు ఆత్మస్వరూపం తెలుస్తుంది ఓహం నేను ఎవరు అని మీరు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి దట్ ఈజ్ వాట్ సైన్స్ ఈజ్ This is the inner science, inner science, science of Atma, scientific spirit. Swami so, Ranyanath-Hananda, Mahatma, will promote the scientific spirit. Swami Vivekananda is a super-scientist. A scientific spirit is a little bit more than an adhyam, as well as a praetna, adhichin panindu mandi. That's what we call it. Okay, adhichin panindu ropa-mulga urnadu. ఒకే సంపద లక్ష్మీదేవి పన్నెండు ఎనిమిది రూపములుగా ఉన్నది అని అలాగేదో అర్థం చేసుకోవాలి ఫస్ట్ సో కంటిన్యూయింగ్ ద స్టోరీ ఒకటే ఆదిత్యుడు ఎందుకంటే మనకి దృష్టాంతం కాకుండా అయిపోతాడు నా బెంగ ఏమిటంటే ఆదిత్యులు పన్నెండు మంది అంటే ఈ శ్లోకాన్ని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆదిత్యులతోటి పోలితే కుదరదు ఆత్మ ఒక్కటే అంటున్నప్పుడు అద్వయం అంటుంటే ఆదిత్యుడితో పోలిక పెట్టాలంటే ఆదిత్యుడిని పన్నెండు ముక్కలు చేసి పెడితే మీకు పోలికే ఉంది ఇంకక్కడ అలా చేయకూడదు అందుకోసం అలా చెప్పాను తర్వాత ఇంకొకటి కొంచెం డైగ్రెస్ అయ్యి అదే చెప్తూ ఉంటారు లేకపోతే మీరు విసిగెత్తిపోతుంది మీకు పాఠం అంతేకాదు కొంచెం మిమ్మల్ని ఎమ్యూస్ చేయడం కోసం ఇటువంటి దీన్ని దీన్ని కొంచెం నాన్ లీనియర్ టీచింగ్ అంటారు లీనియర్ టీచింగ్ అంటే శ్లోకం చదవడం దానికి అర్థం చెప్పడం భాష్యం చదవడం దానికి అర్థం చెప్పడం ముక్కస్ ముఖార్థ అన్నట్టుగా దట్ ఈస్ కాల్డ్ లీనియర్ టీచింగ్ ఎలా పోతుంది లైన్ నాన్ లీనియర్ టీచింగ్ అంటే ఎలా ఉంటుంది మొదలు అవుతుంది వెళ్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీకి పైకి వస్తుంది ఎక్కడికో వెళ్తూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఇస్ నాన్ లీనియర్ టీచింగ్ ఎప్పుడు కూడా వేదాంతానికి నాన్ లీనియర్ టీచింగ్ ఈజ్ రికమెండెడ్ ఫస్ట్ సో ఎందుకంటే తత్వం చాలా స్పష్టంగా ఉంటుంది మన అనుభవానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అనుభవ విరుద్ధం ఎదురీత ఏటికి ఎదురీత ఏటు ఇటు ప్రవహిస్తుంటే మనం ఇటీ దారి లోకమంతా ఇటుపోతూ ఉంటుంది కర్త భోక్త ఇటుపోతూ మనం ఎక్కడికి చేయాలి కర్త కాదు భోక్త కాదు ఊరందరిది ఒక దారి ఉడిపికట్టది మరో దారి మన మన పరిస్థితి మీరు ఈ తలుపు తీసి అక్కడ కనపడ్డ వాళ్ళని ఏమన్నా ఆత్మ కర్త కదా అంటే కర్త కాకపోవడం ఏంటంటే కట్టే కదా అని చెప్తారు మళ్ళీ తలుపు వేసి వస్తే కర్త కాదు వెరీ ఇంట్రెస్టింగ్ సో ఒక్కడే ఉన్న పరమాత్మ ఈ క్షేత్రమునంతనూ ప్రకాశింపజేస్తున్నాడు కహ ఎవడు ప్రకాశింపజేసేది క్షేత్రి పరమాత్మ ఇత్యర్థ క్షేత్రి అంటే క్షేత్రజ్ఞహ అన్నమాట క్షేత్రజ్ఞ అంటే పరమాత్మయే క్షేత్రజ్ఞాపి మా విధి అనుందిగా కాబట్టి ఒక ఆ పరమాత్మయే ఈ క్షేత్రమునంతనూ ప్రకాశింపజేస్తున్నాడు శ్రీరామకృష్ణవారు దృష్టాంతం చేశారు యంత్రము ఇది యంత్రము నీవు యంత్రి ఇది నేను యంత్రం నేనంటే అహంకారం కూడా యంత్రమే అహంకారం కూడా యంత్రంలో భాగమే యంత్రం అంటే క్షేత్రం నీవు యంత్రి పరమాత్మ మరి జీవు జీవుడంటూ ఎవడో లేడండి అహంకారమా ఏమిటో చెప్పండి మీరు జీవుడంటే అర్థమే జీవుడనే మాట దట్ ఈజ్ నాట్ ది రైట్ వర్డ్ మీకు ఎక్కడైనా క్షేత్రంలో కానీ క్షేత్రి క్షేత్రజ్ఞంలో కానీ జీవ మాట వచ్చిందా లేడు మీరు జీవుడంటే మీ అభిప్రాయం అయితే కర్త భోక్తానా అంటే అహంకారం అహంకారం ఉంది కదా మహాభూతాన్ని అహంకార అహంకార అంటే ఏమిటర్థం అహం కరోమీ ఇది అహంకార కాబట్టి జీవుడు అంటే మీ అభిప్రాయం కర్తా భోక్తా కనుక అయితే అప్పుడు ఏమవుతాడు ఆ జీవుడు క్షేత్రం అయిపోతాడు జీవుణ్ణి క్షేత్రంలో వెళ్ళిపోవడం జీవుని అలా అట్టి పెట్టాలి క్షేత్రంలో పడేస్తే చాలా అన్యాయం ఆ జీవుడు దేవుడు అవ్వాల్సిన వాడు దేవుణ్ణి చేయాల్సిన వాడిని ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసి ఎగ్గుదాం అనుకుంటాడు నేను ఎగ్గి ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్న వాడిని నీకు అసలు ఎలక్టర్ లిస్టులో నీ పేరు లేదనకూడదు కదా ఈ జీవుడు వీడి ఉపాధి బంధములన్నింటినీ తెంచుకుని అజ్ఞానం నుంచి బయటపడి దేవుడు అవ్వాల్సిన వాడు వాడు వీడిని తీసుకెళ్లి క్షేత్రంలో కూర్చోబెడితే ఇంకెప్పుడు అవుతాడు దేవుడు మిక్స్ కాబట్టి జీవుణ్ణి క్షేత్రంలో వేయకూడదు జీవుని ఓపెన్గా వదిలేసేయాలి కాబట్టి జీవుడంటే కర్తభక్త అని అన్నట్లయితే క్షేత్రంలో పడిపోతాడు మళ్ళీ యువ ప్రాణధారణే ఆ సకల దేహ దేహేంద్రియాదులన్నింటినీ నిలబెడుతున్నటువంటి ఆ పరిచ్ఛిన్నమైన ప్రాణశక్తికి జీవుడని పేరు అప్పుడు వెంటనే మీరు ఈ ప్రాణశక్తి ఆ పరమాత్మ నుండే ఆవిర్భవిస్తోంది అని పరమాత్మతో ముడిపెట్టొచ్చు ఈ పరిచ్ఛేదం అనేది అంటే లిమిట్ అనేది దేహాన్ని బట్టి తప్ప యథార్థముగా ఉన్నది కాదు అని చెప్పచ్చు అప్పుడు తీసుకెళ్ళి జీవుణ్ణి దేవుల్లో కలపవచ్చు అస్తూ కాబట్టి ఆ పరమాత్మయే సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు ఇంతకుముందు వాయు దృష్టాంతం చెప్పారు ఇప్పుడు రవి దృష్టాంతం చెప్తున్నారు ఏమిటి దానికి దీనికి తేడాయిగా ఉండాలి కదా అంటే రవి దృష్టాంత అత్ర ఆత్మన ఉభయాథ అవి వాయుదృష్టాంతము ఆత్మ యొక్క సర్వ్యాపకత్వమును మాత్రమే చెప్తుంది ఆత్మ సర్వము వ్యాపించి ఉన్నది అని మాత్రమే చెప్తుంది యథాత సర్వతము ఆత్మా ఇజ్ ఎవ్రి వేర్ ఆత్మా పెరివేట్స్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది వాయుదృష్టాంతం కానీ రవి దృష్టాంతము మనకి ఇక్కడ చెప్పాల్సింది రెండు ఉన్నాయి ఒకటి సర్వవ్యాపకము అలిప్తము లేపమును పొందనిది లేపమును పొందదు అది కూడా చెప్పాలి రెండు అంశాలు చెప్పాలి ఈ రవి దృష్టాంతంలో ఆ రెండు అంశాలు కూడా వచ్చేసాయి ఎలాగా రవి సర్వమును ప్రకాశింపజేస్తాడు సర్వవ్యాపకత్వం వచ్చింది దేనితోటి రవికి లేపము ఉండదు సూర్యుడికి లేపం ఉండదు సూర్యుడికి గ్రహణం హలో సూర్యుడికి గ్రహ సూర్యుడికి ఓ నేను ముట్టుకున్నాను ముట్టుకోకూడదు దీన్ని ఓకే సూర్యుడికి గ్రహణం ఉండదు నేను బాగానే ఉన్నావు ఇప్పుడు అయిపోవచ్చింది కూడాను సూర్యుడికి గ్రహణం ఉండదని ఎందుకన్నానంటే గ్రహణం మన దృష్టిని బట్టి ఉంటుంది మన చూపుకుంటుంది ఘనఛన్న మర్కం ఘనఛన్న దృష్టి అని భగవతుల్లో శ్లోకంహుతుంది మేఘములు మన దృష్టిని కప్పివేస్తాయి తప్ప సూర్యుణ్ణి కప్పివేయము సూర్యుణ్ణి ఏదీ కప్పదు కాబట్టి సూర్యదృష్టాంతము అలేపము అని చెప్పుట ఎందు చాలా ప్రధానమైన దృష్టాంతం కాబట్టి ఉభయార్థ అపితి సూర్యదృష్టాంతము రెండు ప్రయోజనాలను మనకి ఇక్కడ సిద్ధింపజేస్తోంది ఏమిటవి రవివత్ సర్వక్షేత్రు ఏక ఆత్మా అలేపకశ్చ ఇటీ ఎలా అయితే సకల భూమండలమును ఒకే సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడో అదేవిధంగా సకల ప్రాణులను ఒకే ఆత్మ చైతన్యము వ్యాపించి ఉన్నది అది ఒకటి ఒక అంశం దృష్టాంతంలో రెండవ అంశం ఏమిటంటే సర్వలోకమును ప్రకాశింపజేసుకున్న సూర్యునికి ఈ మంచి చెడులతోటి గుణదోషాలతోటి సంబంధము లేదు లేపము లేదు ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లో ఎండ పడుతుంది ఆ ఎండ అపవిత్రమవుతుందా దానికి కళ్ళు యొక్క దోషాలు వస్తాయా రాదు దేవాలయంలో ఎండ పడుతుంది దానికి ఏదైనా ప్రత్యేకమైన గుణం వస్తుందా రాదు అలా సో కనుక సూర్యుడికి గుణము దోషము ఇత్యాదులేమీ ఉండవు ఎక్కడైనా ఏవో దృష్టాంత ఏవో కథలు చెప్తారు అవన్నీ కూడా ఉరికే విశ్వాసాలు తప్ప వాటికేమో సత్యానికి ఏమీ సంబంధం ఉండదు కనుక దేవాలయంలో ప్రకాశించే సూర్యుడికి కల్ క్లబ్బులో ప్రకాశించే సూర్యుడికి తేడా ఏమీ ఉండదు తేడా వచ్చేసింది అనుకోండి మనకు దృష్టాంతం లేకుండా అయిపోతుంది కాబట్టి తేడా ఏమీ ఉండదు అలేపము సూర్యుడు లిప్తుడు కాడు అనే విషయంలో కూడా రెండో విషయము దాంట్లో కూడా దృష్టాంతం అదే సర్వక్షేత్రు ఏక ఆత్మ అది మొదట మొదటి అంశం క్షేత్రములన్నింటి ఆత్మ ఒక్కటే సూర్యుడు ఎలాగో ఒక్కటే అది మొదటి అంశం అలేపకశ్చ ఇది ఆ సూర్యుని ఎందు లేపము లేదు అన్నది కాదు ఆత్మయందు లేపము లేదు అన్నది రెండవ అంశం కాబట్టి సూర్యదృష్టాంతము రెండు ప్రయోజనాలని మనకి సిద్ధింపజేస్తుంది వాయు దృష్టాంతం అలా కాదు ఎందుకంటే వాయువుకి లేపం ఉంటుంది వాయువు దుర్గంధం నుంచి వస్తుందనుకోండి వాయువుకి దుర్గంధం అంటుకుంటుంది సుగంధం నుంచి వస్తే సుగంధం అంటుకుంటుంది వాయువుకి గంధవహ అని పేరు గంధమును మోసుకుపోవువాడు అని పేరు కాబట్టి వాయువుని అలేపక అని చెప్పకూడదు కాబట్టి వాయువు ఎంతవరకు దృష్టాంతము సర్వవ్యాపకము అనే దృష్టాంతం సూర్యుడి దగ్గరికి వచ్చేప్పటికీ సర్వవ్యాపకము అలేపకము కూడా ఓకే దృష్టాంతాల్లో ఉండేటువంటి భేదము శ్లోకం అనుసరణే సిద్దాము యథా ప్రకాశయత్ేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత ఇంకొక శ్లోకం మిగిలింది అది రేపు పూర్తి అవుతుంది రేపటితో పదమూడో అధ్యాయం కంప్లీట్ అవుతుంది వచ్చే శనివారం నాడు అధ్యాయము శుభారంభము అవుతుంది ఓకే ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యో శాంతిశాంతిశ్శాంతి